మే కవి కవీనా పుష్వస్తమేష్టరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత శృణ్వన్నో సీదసాదన శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమస్మార్యపర్య వందే గురు పరంపరాన్వయాత్ ప్రతిజ్ఞాసిద్ధేర్లింగమాశ్మరత్ సో ఆత్మావారే ద్రష్టవ్య శతవ్యో మంతవ్యో నిజుధ్యాసితవ్య అనే వాక్యం మనం పరిశీలిస్తూ ఉన్నాం ఆ వాక్యంలో తెలుసుకోవాల్సింది శ్రవణాలు శ్రవణం మననం చేసి నిజుధ్యాసనం చేసి తెలుసుకోవాల్సింది ఎవరిని విజ్ఞానాత్మనా పరమాత్మనా అంటే మనకి ఆ భేదమును స్వీకరించి అధికరణం ముందుకునేది అల్టిమేట్గా భేదమే ఉండదు కానీ ఆరంభంలో తెలుసుకోవాల్సిన వాడు సాధకుడు కదా వీడు వీడినే తెలుసుకోవాలా అంటే విజ్ఞానాత్మనే తెలుసుకోవాలి లేక పరమాత్మని అందరూ పరమాత్మనే ఉపాసిస్తూ ఉంటారు పరమాత్మని పూజిస్తారు కాబట్టి పరమాత్మని తెలుసుకోవాలా అని చూశాము విజ్ఞానాత్మ కాదు పరమాత్మనే అని చూశాం దానిపై ఒక శంకని నివారించాల్సి ఉంటుంది ఒక అభిప్రాయాన్ని ఆశ్మరథ్యహ అనే ఆచార్యుడు ఆశ్మరథుని యొక్క కుమారుడై ఉంటాడు ఆ ఆచార్యుని యొక్క అభిప్రాయాన్ని అక్కడ ఉపగిపిస్తున్నారు ఇక్కడ ముగ్గురు ఆచార్యుల అభిప్రాయాన్ని చెప్తారు ఆశ్మరథ్యుడని ఒక ఆచార్యుడు ఔడులోమి అని ఇంకొక ఆచార్యుడు ఫైనల్గా కాశకృత్నహ అని మూడో ఆచార్యుడు వీళ్ళందరి పేర్లు ఎలా ఉన్నాయి చూసారా అంటే పేర్లు తండ్రి పేరు పెట్టుకోవడం అలాగే ఇంక ఆలోచన తండ్రి పేరు పెట్టుకోవడం ఔడులోమి ఉడులోమస్య అపత్యం అదే ఆయన పేరు కాశకృత్స్న అది కూడా వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్ అలాగే ఆశ్మరథ్య వైదిక నామధేయాలు అలాగే ఉంటాయి ఆ రోజులో అలా ఉండేవి ఆ పేర్లను కూడా మనం చూసుకోవచ్చు హిందూ ధర్మం యొక్క ఇవల్యూషన్ అది వైదిక ధర్మంగా ఉండేది తర్వాత పురాణ ఇతిహాస ధర్మము పురాణ ధర్మము అనే లెవెల్స్ వైదికము ఇతిహాసములు పురాణం త్రీ లెవెల్స్ ఆఫ్ ఎవల్యూషన్ మీకు ఇతిహాసంలో వేదము యొక్క పరిమళం కనబడుతూ ఉంటుంది వేదాన్ని పూర్తిగా విలుబట్టే ఆ వేదము యొక్క గంధము ఇతిహాసంలో కనబడుతుంది వేదము ఇతిహాసము వాటి పరిమళం పురాణంలో మనకు గోచరిస్తుంది బట్ ఇది ఇవల్యూషన్ ఇస్ ఆబ్జియస్ ఎనివే ఈ ఆశ్మత్సహ అనేవాడు ఆయన జీవ పరమాత్మలకి భేదాభేదాన్ని ఆయన పరిగణిస్తాడు ఇప్పుడు ఇక్కడ ఉపాసన చేయాల్సింది తెలుసుకోవాల్సింది విజ్ఞానాత్మనా పరమాత్మనా అనే ప్రశ్నలో విజ్ఞానాత్మ వేరు పరమాత్మ వేరు అనే ఒక అభిప్రాయంతో ఆ ప్రశ్న ఉడయించింది విజ్ఞానాత్మ పరమాత్మ ఒక్కటని ఫైనలైజ్ చేసేస్తే ప్రశ్న కూడా బికమ్స్ రిజెండెంట్ అసండ్ వన్ ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు ప్రశ్న రిజెండెంట్ అయిపోతుంది ప్రస్తుతంలో భేదం ఉంది అని ప్రశ్న లేవనెత్తినాము లేవనెత్తి ఇది పరమాత్మ యొక్క ఉపాసనే అని మనం చెప్పాము కానీ ఆశ్మరత్ జీవుడికి పరమాత్మకి భేదాభేదము సిద్ధాంతము ఒక అంశంలో భేదం ఉంటుంది ఇంకో అంశంలో అభేదం ఉంటుంది అనే ఆ రకమైన దృష్టికోణము గలవాడు ఆశ్మరత్ుడు భేదాభేదవాది ఈ ఆశ్మరత్ని యొక్క సిద్ధాంతమే మోరార్లెస్ అదే ధోరణిలో బోధాయన బోధాయనుడు ఉంటాడు అదే పద్ధతిగా భర్తృప్రపంచాచార్యుడు కూడా మాట్లాడతాడు వాళ్ళ ముగ్గురు ప్రాచీన ఆచార్యుడు అతి ప్రాచీనమైన ఆచార్యుడు ఆశ్మరత్ుడు బోధాయనుడు భర్తృప్రపంచుడు భర్తృప్రపంచ అనే పేరు శంకర భాష్యాలు చదివి వాళ్ళు వింటూ ఉంటారు బోధాయన అనే పేరు ఆ ధర్మసూత్రముల గురించి కొద్ది గొప్ప తెలుస్తున్న వాళ్ళు వినే పేరే ఆపస్తంభుడు బోధాయనుడు ఆశ్మరథ్య అనే పేరే అక్కడ వినపడదు అది ఇక్కడ మాత్రమే వినపడుతుంది తరువాతి కాలంలో రామానుజాచార్యులు ఈ భేదాభేదవాదాన్ని స్వీకరించారు అట్ ది లెవెల్ ఆఫ్ డాక్టరేట్ ఆయన భేదాభేదవాదాన్ని స్వీకరించారు బట్ ఆయన డాక్టర్ని పక్కన పెట్టేసి దానికి అంత పెద్ద ప్రాముఖ్యం ఇవ్వకుండగా థియాలజీలోకి వచ్చేసి డాక్టర్ లేరు థియాలజీ వేరు థియాలజీ అంటే దేవుడు భిన్నంగా ఉంటాడు ఆ ఈశ్వరుని ఆరాధించే ప్రక్రియ ఎలా ఆరాధించాలి అంటే నారద పంచరాత్రి ఆగమము ఇలాగా ఆగమ శాస్త్రాల్లోకి వచ్చేసి ఆగమము అంటే సంస్కృతంలో ఉంటుంది అక్కడతో ఆగకుండాగా ద్రాడ గ్రంథములు అని తమిళ భాషలో ఉన్నటువంటి ప్రేయర్స్ అన్నీ అవి కూడా ఇన్కార్పొరేట్ చేసుకుని ఇంకా మీరు అంత అవన్నీ ఇన్కార్పొరేట్ చేసేస్తే ఆగమాలని తమిళ పాశురాలని తీసుకొచ్చేస్తే ఇట్ బికమ్స్ ఫిక్స్డ్ యాజ్ ఎ థియాలజీ దానికి ఉన్న డాక్టరనల్ యాస్పెక్ట్ బాగా డైల్యూట్ అయిపోతుంది కాబట్టి మీకు రామాలజ సిద్ధాంతం యొక్క ఆపరేషన్లో మీకు డాక్టరీ నేను కనపడదు భేదాభేదము ఓ అంశంలో భేదం ఉన్నా ఇంకో అంశంలో అభేదము కూడా గలదు అనే ఆ భేదాభేదం అన్నది కూడా కనపడదు అసలు ఆ ఎక్కడ కనపడనే కనపడదు అంతా భేదంలాగే కనపడుతుంది కాబట్టి డాక్టరీని మీరు థియాలజీలోకి పట్టుకొచ్చేస్తే ఆ డాక్టరీలకు ఉన్నటువంటి వైశిష్ట్యము మరుగున పడిపోతుంది ఇప్పుడు అద్వైత మఠాల్లో కూడా అదే అయింది అద్వైత వేదాంతంలో ఈ సంథింగ్ డిఫరెంట్ డిడ్ నాట్ హ్యాపన్ అక్కడ కూడా డాక్టరింగ్ అద్వైతము కానీ ఆపరేషనల్ లెవెల్లో మీకు అద్వైతం ఎక్కడా కనపడదు పైగా ఆపరేషనల్ లెవెల్లో ఎలా ఉంటుందంటే అద్వైతాన్ని అకామిడేట్ చేసుకునే రేలుజీఎంలో ఉండదు అద్వైతంతో సంబంధం లేని రేలుజీఎంలో ఉంటుంది ఒకప్పుడు అద్వైతాన్ని తిరస్కరించే విధంగా కూడా ఉంటుంది అంటే డాక్టర్కి డాక్టర్ నుంచి డివోర్స్ అయిపోతుంది థియాలజీ దెన్ ఇట్ బికమ్స్ అపోజి అపోజిట్ టు ది డాక్టర్ అలా తయారవుతుంది ఆ డెవలప్మెంట్ అలా వచ్చేస్తుంది ఇఫ్ ఇట్ కుడ్ హ్యాపన్ టు అద్వైత వాట్ టు స్పీక్ అఫ్ భేదా భేదా కాబట్టి కాబట్టి మీకు రామానుజులు భేదాభేదవాది అని ఊరికే మనం మాటవలస కనుక్కోవడం ఎందుకంటే ఆయన రాసిన శ్రీభాష్యము దాంట్లో ఎక్కడో వెతికితే మీకు భేదాభేద దృష్టాంతాలు కనపడతాయి కానీ ఆపరేషనల్ లెవెల్లో మీకు అంత థియాలజీ ఉంటుంది తప్ప భేదాభేదము ఉండదు అభేదం ఉండదు ఏదీ ఉండదు సో ఈ రకంగా గురించి కొంత ప్రసిద్ధంగా చెప్పాలంటే ఈ ముగ్గురు వైదికులు ఆధునిక కాలంలో వచ్చినటువంటి రామానుజాచార్యులు తర్వాత నేను బాగా లోతుగా చూడలేదు బట్ వల్లభాచార్యులు కూడా భేదాభేదవాది అని అనిపిస్తుంది అలాగే నింబార్కాచార్యులు కూడా భేదాభేదవాది వాళ్ళు శుద్ధాద్వైతము ఇలాంటివి ఏవో పేర్లు పెట్టుకుంటారు బట్ అల్టిమేట్గా భేదాభేదవాదం అనేది తర్వాత ఇంకా అక్కడితో సరే ఆ తర్వాత వచ్చిన ఆచార్యులు దేవర్ టోటల్లీ డివోర్స్డ్ ఫ్రమ్ డాక్టర్ డాక్టర్ని పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసి ఇంకా డాగ్మార్టీ దిగిపోయారు కాబట్టి వాళ్ళని పట్టుకుని భేదాభేదవాదియా ఏవాది అని మీరు అడగడం అనవసరం చెప్పడం అనవసరం ఏం చెప్తారు ఇప్పుడు ఎవెవో మఠాలు ఉంటాయి ఇప్పుడు ఆ మఠం భేదాభేదమా లేకపోతే ఆ భేదమా ఇది కాదు ఏది కాదు ఏవో పూజలో పీ చేస్తూ అలా చేస్తూ ఉంటారు వాటి గురించి ఇంకా వేరే చెప్పేది ఏమిటి కాబట్టి ఇది ఆ డాక్టరీ లెవెల్లో మాట్లాడాల్సి వస్తే భేదాభేదవాదము యొక్క ఒక హిస్టారికల్ ఎవల్యూషన్ గురించి మీ ముందు నేను ప్రస్తావించాను ఇప్పుడు ఇక్కడ అవతారికి చూడండి యత్ పునరుక్తం ధియ సంసూచితోపక్రమాత్ విజ్ఞానాత్మన ఏవా పూర్వసూత్రం దగ్గర ఏమని చెప్పారంటే వాక్యాన్వయాత్మనే సూత్రంలో ఏమని చెప్పారంటే పూర్వపక్షం ఏమిటి విజ్ఞానాత్మయే ఇక్కడ తెలియబడవలేము ద్రష్టవ్య విానాత్మ ఏవా అని చెప్పినప్పుడు దానికి హేతు ఏం చెప్పారంటే ఉపక్రమాన్ని బట్టి చెప్పారు అక్కడ ఉపక్రమం ఏమి ప్రియము చేత సంసూచితమైన భోక్త ఉపక్రమము సో ఆత్మావా అదే సర్వస్య ప్రియం భవతి ప్రతివాడికి ఆత్మయే ప్రియముగును అని చెప్పినప్పుడు ప్రియము అంటే ఏమిటి భోక్త చేత భోగించబడే భోగ్యము ప్రియము భోక్తకు దుఃఖాన్ని కలిగించే భోగ్యము అప్రియము ఇది ప్రియము అప్రియము ఇక్కడ ఆత్మను తెలుసుకోవాలి ఆత్మయే ప్రియమైనది అని ఆ ప్రియత్వాన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఉపక్రమంలో ప్రియత్వము గలదు అలా వచ్చిందండి ఆత్మావారే సర్వస్వ ప్రియం భవతి ఆత్మనకామాయ సర్వం ప్రియం భవతి దేర్ ఫోర్ ఆత్మ వారే ద్రష్టవ్యో మంత అలా వచ్చింది కాబట్టి ఆ ద్రష్టవ్యహ మంత్రవ్యహవాక్యాన్ని మనకి అందజేసేడా అందజేసే ఉపక్రమంలో ప్రియ ప్రియము సూచించబడినది ప్రియము అనేప్పటికీ ఆత్మభోక్త అయిపోతుంది ఆత్మన కామాయ సర్వం ప్రియం భవతి అన్న ఆత్మభోక్త అవుతుంది భోక్త అయిందంటే కర్త కూడా అవుతుంది సాంఖ్యులు అంటారు భోక్తే అవుతుంది కర్త అవ్వదని వాళ్ళు అంటారు మొత్తానికి మీరు సాంక్షేమత ప్రకారం భోక్తాన్ని స్వీకరించిన లేక వేదాంత సిద్ధాంతం ప్రకారం భోక్తాకర్త భోక్త కర్త అవుతుందండి కర్త కాకుండా భోక్త ఎలా అవుతాడు ఏదో సాంఖ్యులు చెప్తారు కాబట్టి భోక్త అయింది కర్త అయిపోతుంది కాబట్టి భోక్తాకర్త అయిన ఆత్మ మాటది మీరు మనం తెలుసుకోవాల్సిన ఆత్మ భోక్తాకర్త అయిన ఆత్మ అంటే విజ్ఞానాత్మ కాబట్టి ఇది పరమాత్మ ఎలా అవుతుంది విజ్ఞానాత్మే అవుతుంది అని చెప్పారు పూర్వపక్షంలో దాన్ని మరి సెటిల్ చేయాలి కదా ఆ ఇష్యూని ఇట్ హ్యాస్ టు బి సెటిల్డ్ అది ఇట్స్ ఎ లూజ్ హెండ్ పూర్వపక్షాన్ని మనం కాదన్నాము కానీ పూర్వపక్షంలో ఈ లూజ్ టైప్ చేయాల్సి ఉంటుంది దానికి సూత్రం వస్తుంది సో ప్రియ సంసూచిత ఉపక్రమాలు ప్రియ చేత సూచింపబడిన భోక్తృత్వముతో కూడిన ఆత్మ ఉపక్రమంలో ఉంది కాబట్టి విజ్ఞానాత్మన ఏవ అయం దర్శనాది ఉపదేశ ఆత్మను తెలుసుకోవాలి అనే ఉపదేశం ఏదైతే కలదో ఇది విజ్ఞానాత్మకి చెందినది మాత్రమే అని చెప్పడం అయింది అత్ర బ్రూ మహా ఈ విషయమై ఉత్తరాన్ని ఇస్తున్నాము దానికి దాని ఆ కాదు ఉపక్రమం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇది విజ్ఞానాత్మ కాదు పరమాత్మయే అని చెప్పాల్సి ఉంటుంది దానికోసం ప్రతిజ్ఞాసిద్ధేర్లింగమాశ్మత్య ప్రతిజ్ఞాసిద్ధి ప్రతిజ్ఞ సిద్ధించాలి ప్రతిజ్ఞ సిద్ధించాలి అంటే ఆత్మ విజ్ఞానాత్మ అవడానికి వీర్లేదు ఏమిటి ప్రతిజ్ఞ ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అది ప్రతిజ్ఞ దీని గురించి మనం చాలా చూసాం ఏ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఈ సర్వము తెలియబడునో అది ప్రతిజ్ఞ ఆత్మను తెలుసుకో ఆత్మను తెలుసుకుంటే సర్వము తెలియబడుము అని ప్రతిజ్ఞ ఇప్పుడు ఆ ఆత్మ అది విజ్ఞానాత్మ అవ్వదు విజ్ఞానాత్మ సర్వం కంటే ఉంటుంది కాబట్టి విజ్ఞానాత్మను తెలుసుకుంటే సర్వం తెలిసినట్టు అసలు అయ్యే ప్రసక్తే లేదు కానీ పరమాత్మ సర్వమునకు అధిష్టానమై సర్వము పరమాత్మ కల్పించబడుతూ ఉంటుంది కాబట్టి పరమాత్మను తెలుసుకుంటే సర్వము తెలిసినట్లే ఉంటుంది కాబట్టి పరమాత్మ విషయంలోనే ఆ ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది కాబట్టి ప్రతిజ్ఞ పరమాత్మ విషయంలోనే సిద్ధిస్తుంది కాబట్టి ఇక్కడ ఆత్మ విజ్ఞానాత్మ కాలేదు అశ్మరత్సుడు ఆచార్యుని యొక్క అభిప్రాయం అయితే ఆయన ఓ అంశంలో భేదాన్ని కూడా అంగీకరిస్తారు శంకరులు చెప్తారు ఆ లింగం అనే మాట కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అస్థి అత్ర ప్రతిజ్ఞ ఈ ప్రకరణంలో ఈ ప్రతిజ్ఞ ఉంది ఆత్మని విజ్ఞాతే సర్వమిదం విజ్ఞానం విజ్ఞాతం భవతి ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్నట్లే అని ప్రతిజ్ఞ ఉంది దానికి హేతు కూడా ఉంది ఎందుకని ఎందుకని ఆత్మ తెలిస్తే సర్వం తెలిసినట్లవుతుంది ఇదం సర్వం వ్యదయమాత్మ ఇ తీర్వము ఏదైతే ఉందో అది ఈ సర్వము ఈ ఆత్మయే అని ఆత్మ సర్వమును తన ఎందే కలిగి ఉన్నది అని హేతువు చెప్పి ఆ కారణంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే సర్వమును తెలిసినట్లే అవుతుందని ప్రతిజ్ఞ చేశారు కాబట్టి ఈ ప్రతిజ్ఞ కారణంగా ఇక్కడ విజ్ఞానాత్మ కాజాలదు ఆ ప్రియము భోక్త దాన్ని ఇంకో రకంగా సిటిల్ చేస్తారు ఆత్మన ద్రష్టవ్యత్ సంకీర్తనం అది కాబట్టి ఏది విజ్ఞానాత్మక లింగం అని అంటాడో అది విజ్ఞానాత్మక లింగం కాదు పరమాత్మకే లింగం అంటున్నారు ఎందుకంటే ఆ ప్రతిజ్ఞను సిద్ధింపజేస్తోంది ఈ లింగము ంగము అంటే హేతుము ఆ ప్రతిజ్ఞ కరెక్టే ప్రతిజ్ఞ ఈజ్ ఇన్ ప్లేస్ పెర్ఫెక్ట్ అని ఈ లింగము మనకి సూచి సూచిస్తోంది ఏమిటా లింగము ఆత్మ ప్రియ శబ్దము చేత సూచించదవి ఉన్నది ప్రియ శబ్దము చేత సంసూచితమై ఉన్నది అవి క్రియశబ్దము చేత సూచితము అంటే అనుమితము అనుమానము చేయబడినది సంసూచితము అంటే అనుమానము చేయబడినది పర్వతము యొక్క అని అనుమానం చేశాం లేని లింగం చేత లింగం ఏమిటి ధూమము అలాగే ఇక్కడ ఈ ఆత్మ పరమాత్మయే ఏమిటి లింగము ప్రియ ప్రియ ప్రియత్వమే లింగము సో ప్రియ సం ప్రియ సంసూచిత ఆత్మన ద్రష్టం యుత్వాది సంకీర్తనం సో అదే లింగము ఏదో లింగం సంసూచిత అంటే అనుమిత అనర్థం అనుమానము చేయబడినది అది ఇప్పుడు ఈ విజ్ఞానాత్మ ఈ ఆత్మ విజ్ఞానాత్మ ఆత్మ ఆత్మ సర్వం ప్రియం భవతి ఆత్మనక్కమాయ సర్వం ప్రియం భవతి అని చెప్పారు కదా ఈ ఆత్మ యొక్క ఆనందము కొరకే కొరకు మాత్రమే అంతా ప్రియమవుతోంది అంటే ఈ ప్రియత్వము ప్రియత్వాన్ని బట్టి ఏది ప్రియమో అది ఆనందహేతు అవుతుంది ఆనందము ఇది పొగ మంచిది పొగను చూసిన మీరు గ్రహించినట్టుగా ఇక్కడ ప్రియత్వం ఉన్నది భార్య ప్రియ మరొకటి ప్రియము సర్వం ప్రియము దేని కొరకు దేని కొరకు ప్రియము ఆత్మ యొక్క ఆనందము కొరకు ప్రియము అంటే ఆత్మయందు ఆనందము గలదు ఎలా తెలిసింది మీకు ఆత్మయందు ఆనందం ఉన్నదని ప్రియము అవుతున్నాయి ఈ ప్రియములు ఆత్మయందు ఆనందాన్ని అనుమతి చేయటానికి సహకరిస్తాయి లింగము పర్వతంలో నిప్పుంది పొగవలన అలాగే ఈ లోకంలో ప్రియములు ఏమైనా ఉన్నాయో ఉన్నాయి ప్రియములు ఉన్నాయంటే వీడి హృదయంలో ఆనందం ఉందన్నమాట వీడి హృదయంలో ఆనందం ఉంది అంటే వీడు ఆ పరబ్రహ్మ కనెక్ట్ అయి ఉండాలి అది లింగం పొగుందంటే ఆ కొండకి నిప్పుకి కనెక్షన్ ఉండాలి లేకపోతే పొగెందుకు వస్తుంది శిఖరం మీద పొగ వచ్చిందంటే ఆ కొండకి నిప్పుతోటి బాగా దగ్గర కనెక్షన్ ఉండాలి అలాగే ప్రియము ఉందంటే ప్రియము పొగ ఆనందము సూచితమైంది అనుమితమైనది ప్రియము చేత సూచించబడిన ఆనందం ఏం చేస్తుందంటే ఈ ఆత్మని పరమాత్మతో కనెక్ట్ చేస్తుంది కాబట్టి అది లింగము కాబట్టి ఏది విజ్ఞానాత్మ లింగమని పురోపక్షి చెప్తాడో దాన్నే అదే పరమాత్మకు లింగమై కూర్చుంటుంది ఎందుకో తెలుసిన పరమాత్మతో కనెక్షన్ లేకుండా ఆనందానుభవం సాధ్యం కాదు పరమాత్మ సంబంధం వల్లనే ఆనందానుభవం కలుగుతుంది ఎందుకంటే ఇది వేదాంతుల యొక్క కఠోరమైన సిద్ధాంతం ఏంటంటే ఆనందము బ్రహ్మ అదే పరమాత్మ కాదండి నాకు కూడా ఆనందం కలిగిందంటే యు ఆర్ కనెక్టెడ్ టు బ్రహ్మ కాబట్టి ఈ ప్రియ సంసూచితమైన ఆత్మ ప్రియమును చేత అనుమతి చేయబడే ఆత్మును చూసారా ఇది పరమాత్మతో కనెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇంతకీ ఇక్కడ ఆత్మ ఏమిటవుతుంది విజ్ఞానాత్మ అవుతుందా పరమాత్మ అవుతుందా పరమాత్మే అవుతుంది మరి అయితే ఇప్పుడు విజ్ఞానాత్మ మాట ఏమిటి ఈ ప్రియము విజ్ఞానాత్మ ద్వారా పరమాత్మతో కనెక్ట్ అయింది ప్రియము విజ్ఞానాత్మ ద్వారా పరమాత్మతో కనెక్ట్ అయింది ఆ పరమాత్మను తెలుసుకుంటే సర్వమును తెలుసుకున్నట్టే కాబట్టి ఇక్కడ ఆత్మవారే ద్రష్ట విహారణతో ఆత్మ పరమాత్మయే మరి విజ్ఞానాత్మను ఏం చేద్దాం విజ్ఞానాత్మకి ఏదో ఒక సెటిల్మెంట్ చేయాలి కదా పరమాత్మతో కనెక్ట్ అయిందని చెప్పాం కదా ఇంకేం సెటిల్మెంట్ కావాలి నీకు ఇంటికి విజ్ఞానాత్మకి పరమాత్మకి భేదమా అభేదమా అంటే చూడవ పరమాత్మ యొక్క ఆనందంతో వీడు కనెక్ట్ అయ్యాడంటే ఆ అంశంలో అభేదం వచ్చేసింది కదా పరమాత్మ ఆనందమే వీడి ఆనందము వీడి ఆనందమే పరమాత్మ ఆనందము అంటే అభేదం వచ్చింది కదా అభేదం వచ్చింది కదా అని ఇంకా వీడు పరమాత్మ పర్మనెంట్గా ఐడెంటిఫికల్ అనడానికి బాగుండదు సపరేట్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే మీరు కర్మలు చేయాలి భార్య పిట్ట పెళ్ళాడాలి పిల్లల్ని కనాలి తర్వాత సుఖాలు దుఃఖాలు కర్త భోక్త ఇవన్నీ ఉంటాయి వీటిని పెర్మనెంట్గా పరమాత్మను చేసి కూర్చోబెడితే వీటి అన్నిటికీ భంగం వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఆత్మ అంటే పరమాత్మయే కానీ విజ్ఞానాత్మ పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉంటాడు ఆనందాంశంలో విజ్ఞానాత్మకి పరమాత్మకి అభేదమే కానీ ఇతర అంశాల్లో భేదము ఉంటుంది అని భేదాభేదవాదాన్ని ఆశ్మరక్షుడు చెప్తాడు ఎదిహి విజ్ఞాన ఆత్మా పరమాత్మన అన్య సత్ అని కంప్లీట్ భేదాన్ని ఒక్కడు అభేదాన్ని ముందు అభేదాన్ని పెట్టుకున్నాడు అభేదాన్ని ఆయన ఆశ్మరక్షాచార్యుడు భేదాభేదవాదు కానీ అభేదాన్ని హైలైట్ చేస్తాడు ఈ భేదాభేదవాదుల్లో కూడా అభేద ప్రధానులు భేదము ఉపసర్జనము ఇది తైత్రీయ భాష్యంలో అక్కడ వచ్చింది తైత్రీయ భాష్యంలో కర్మజ్ఞాన సముచ్చయం ఉంటుంది కర్మకి ఉపాసనకి కలిపి చేసుకుంటాడు అంటాడు అక్కడ మూడు పక్షాలు లేవనెత్తుతారు శంకర్లు ఒకడు కర్మ ప్రధానము అప్రధానంగా ఉంటుంది కర్మ ఎయిటీ ఉంటుంది ఉపాసన ట్వంటీ ఉంటుంది ఇంకొకడు కర్మ ఫిఫ్టీ ఉపాసన ఫిఫ్టీ మరొకడు కర్మ ట్వంటీ ఉపాసన ఎయిటీ ఉంటుంది మూడు పక్షాల కింద విభాగం చేస్తారు ఈ భేదాభేదవాదులు కూడా అలాగే ఉంటారు అభేద ప్రధానము భేదము ఉపసర్జనము ఉపసర్జనం అంటే సెకండరీ ఈ ఆశ్మరత్డు అలాంటి వాడు అభేదము ప్రధానము భేదము ఉపసర్జనము రామానుజాచార్యుల దగ్గరికి వచ్చేప్పటికీ భేదము ప్రధానము అభేదము ఉపసర్జనము ఆయన ఎక్కడో మూల అభేదాన్ని అతి కష్టం మీద ఎక్కడో మూల అంగీకరించాడు అభేదాన్ని మొత్తం అంతా భేదాన్నే పెట్టుకున్నాడు అదిగో నువ్వు అభేదాన్ని అంగీకరిస్తావా నువ్వు భేదంలోకి వచ్చావనుకుని నేను సంతోషిద్దామనుకుంటే అంతా చేసి చట్టజీవుడికి దాన్నేమో పాడు చేసి పెట్టేవని మధ్వాచార్యులు ఏకేస్తారు పట్టుకున్న రామానుజు ఆ మాత్రం అభేదాన్ని అంగీకరిస్తావా నీకు హౌకన్ యూ ఐ థాంట్ యూ ఆర్ ఏ గుడ్ గాయ్ బట్ సడన్లీ యూ బికమ్ ఏ బ్యాడ్ గాయ్ అని ఈయన ఆయన్ని ఏకేస్తాడు కంప్లీట్ భేదం కాబట్టి ఇక్కడ ఆస్మరుష్యుడు ఆయన కంప్లీట్ అభేదాన్ని ఒప్పుకోడు ఆనందాంశంలో అభేదాన్ని ఒప్పుకుంటాడు ఇంకే సంసారము కర్తృత్వము భోక్తృత్వము వీటిని వీటిని మరీ హోళక్కి చేసేస్తే ఎలాగా అందుకోసం విజ్ఞానాత్మలోకాన్ని పెట్టుకుంటాడు ఇక్కడ దర్శనము ఆత్మవారే ద్రష్టవ్యహి ఇది మాత్రం విజ్ఞానాత్మ కాదు పరమాత్మయే అభేదాన్ని హైలైట్ చేస్తున్నాడు ఎలాగా ఒకవేళ విజ్ఞానాత్మ పరమాత్మ కంటే సర్వాత్మనా భిన్నమే అయిన పక్షంలో అప్పుడు పరమాత్మను తెలుసుకున్న తర్వాత కూడా విజ్ఞానాత్మ తెలియబడకుండా మిగిలి ఉంటాడు ఎందుకంటే భిన్నం కదా మరి పరమాత్మ తెలిస్తే విజ్ఞానాత్మ నువ్వు తెలుస్తున్నాడు తెలియదు వీడు భిన్నం కదా కాబట్టి అప్పుడు ప్రతిజ్ఞకి భంగం కలుగుతుంది ఈ ఆత్మని తెలిస్తే ఆత్మలే పరమాత్మ సర్వము తెలిసినట్లే అనే ప్రతిజ్ఞకు భంగం కలుగుతుంది కాబట్టి ఈ విజ్ఞానాత్మ సుతరాము భిన్నము అనడానికి వీలు కాబట్టి పరమాత్మలో వీడు అంతర్గతమే కాబట్టి పరమాత్మను తెలిస్తే వీడు తెలియబడిపోతాడు ఆ విధంగా మీకు అభేదాంశం చేత మీకు ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది ఈ ప్రియ సంసూచితమైన లింగము అన్నీ కూడా ఫిట్ అయిపోతాయి కానీ ఉపాసనా కర్మ సిద్ధించాలంటే విజ్ఞానాత్మ సిద్ధించాలి కాబట్టి ఈ అంశంలో భేదాన్ని పెట్టుకుంటాము ఇది రెండు పార్టీలు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేశారు ంగ్రెస్ కమ్యూనిస్టు కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది ఏమండి కోల్ మైన్స్ ప్రైవేటైజ్ చేయాలా పబ్లిక్ లో అట్టబెట్టాలా అంటే కమ్యూనిస్టులు అంటారు పబ్లిక్ లోనే అట్టబెట్టాలి తప్ప ప్రైవేట్ చేయటం అనే మాట మీరు మాట్లాడకూడదు అని వీళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు పబ్లిక్ అయింది చాలు మేము పబ్లిక్ వదిలిపెట్టేసి గత రెండు దశాబ్దాల నుంచి ప్రైవేట్ లో పడుతున్నాము కాబట్టి దీన్ని మేము ప్రైవేట్ చేసి తీరుతాము అని మన్మోహన్ సింగ్ గారు వీళ్ళిద్దరూ కలిసి రాజ్యం ఎంతో ఉంటారు అలాగే ఈ భేదావేదరాబాదం లాంటి మరి ఎవరన్నా మీరు పబ్లిక్ ఈ కోల్ మైన్స్ దగ్గరికి వచ్చేప్పటికీ టోటల్లీ ఆపోజిట్ వ్యూస్ ఉన్నాయి కదా కలిసి రాజ్యం ఎలా వెళ్తున్నారు అంటే కమ్యూనిస్టులు ఏమంటారు బీజేపీ వాళ్ళను ఘోరంగా పెట్టడం కోసం మేము వీళ్ళతో కలిసాము తర్వాత మాకు వీళ్ళకి కొన్ని అంశాల్లో సామరస్యము గలదు అని అంటారు ఇక్కడ మటుకు మేము వాళ్ళు ఒప్పుకోము కాబట్టి ఇక్కడ మేము స్ట్రైక్ చేస్తాము గవర్నమెంట్లో ఉండి ఇక్కడ స్ట్రైక్ చేస్తామంటే ఆర్ గవర్నమెంట్లో ఉన్న అంశం వేరు స్ట్రైక్ చేస్తున్న అంశము వేరు స్ట్రైక్ చేస్తారండి ఫస్ట్ యూపీఏ సెకండ్ యూపీఏ ఫస్ట్ యూపీఏలో లెఫ్టిస్టులందరూ ఉండేవారు గవర్నమెంట్లో కలకట బంధుకి పిలిపించేవారు స్ట్రైక్ చేస్తారు తర్వాత చీఫ్ మినిస్టర్ నిరస ధర్నా చేస్తారు చీఫ్ మినిస్టర్ ధర్నా చేస్తారు అదే చీఫ్ మినిస్టర్ ధర్నా చేస్తావు ఏ అంశంలో నువ్వు ప్రభుత్వం అంటే ధర్నా అంశంలో భేదమే గవర్నమెంట్ అంశంలో ఆ భేదమే కాబట్టి పరస్పర విరుద్ధములైనవి కలిసి ఉండడము అనే ఈ విడ్డూరము సంభవమే ఈ సంసారంలో సంభవమే ఈ భేదభేదం కూడా ఇల్లటి పడారు పొలిటిక్స్ ఉన్న సత్యాన్ని తక్కువ మన వాళ్ళకున్న కండిషన్ ఇంగ్కి అడ్డొస్తుంది సత్యం ఏమని చెప్పచ్చు మాకు పవర్ కావాలాయా ఎంతకాలం పడుతుంటాం ఏదో చేస్తున్నాం మీరు మాట్లాడుకోరుకోండి అని చెప్పచ్చు కదా అలా చెప్పరు పాలిటిక్స్ ఇవన్నీ వేదాంత పాలిటిక్స్ కాబట్టి భేదాభేదవాదాన్ని ఏమి స్వీకరించాడు కానీ ఆశ్మరక్షుడు గొప్ప మహాత్ముడు అభేదం వైపు నిలబడి భేదాన్ని ఒప్పుకున్నాడు ఏకవిజ్ఞానేనా సర్వ విజ్ఞానం ఎత్ప్రతిజ్ఞాతం తద్ధీయేత ఒకవేళ విజ్ఞానాత్మ పూర్తిగా భిన్నుడు అని కనుక చెప్పినట్లయితే పరమా ఆత్మను తెలిస్తే సర్వము తెలిసినట్లే ఏక విజ్ఞానమైన సర్వ విజ్ఞానం అనే ప్రతిజ్ఞకి భంగం వచ్చేస్తుంది కాబట్టి విజ్ఞానాత్మ పూర్తిగా భిన్నుడు కాదు సర్వాత్మనా భిన్నుడు కాదు అని అంటాడు కొంత భేదాన్ని అంగీకరిస్తాడు ఆ విషయాన్ని నేను మీకు యాంటిసిపేట్ చేసి చెప్పాను అది శంకరులు తర్వాత చెప్తారు ఆ విషయాన్ని ప్రస్తుతానికి మాత్రమే ప్రస్తుతానికి ఈ లూజండ్ చూసారా దాన్ని టయప్ చేసేసారు ఆశ్మరత్య మతాన్ని ఎదుర్కొండా పెట్టి అూజన్ని టయప్ చేసేసారు అంటే ఏ హేతువు చేత ఇది విజ్ఞానాత్మని పూర్వపక్ష చెప్పాడో అదే హేతువుని ఆశ్మరత్ని యొక్క అభిప్రాయాన్ని ఎదురుగా పెట్టి అదే హేతువుని తిరగేసి ఇది విజ్ఞానాత్మ కాదు పరమాత్మయే ప్రియము విజ్ఞానాత్మను సూచిస్తుంది అని కదా ప్రియం విజ్ఞానాత్మను సూచించదు విజ్ఞానాత్మ ద్వారా పరమాత్మనే సూచిస్తుంది సెటిల్ అయిపోయింది పైగా ఈ ప్రతిజ్ఞ నిలపడాలి అంటే అది పరమాత్మే అవ్వాలి అశ్మొచ్చు నుంచి మళ్ళీ మనం వింటాం తర్వాత వచ్చి తస్మాత్ ప్రతిజ్ఞాసిద్ధ్యర్థం విజ్ఞానాత్మ పరమాత్మో అభేదాంశేన ఉపక్రమణం ఇది ఆశ్మృత్య ఆచార్య మన్యతే ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అనే ప్రతిజ్ఞ సిద్ధించాలంటే పరమాత్మకి విజ్ఞానాత్మతో అభేదం ఉండాలి అభేదం లేకపోతే ప్రతిజ్ఞ సిద్ధించదు కాబట్టి మేమేం చేస్తామంటే ఈ అంశంలో అభేదాన్ని స్వీకరిస్తాం ఈ అంశంలో ఈ అంశానికి మాకు ప్రియ అనే పదము మాకు బలాన్ని చేకూరుస్తుంది ఎందుకంటే ప్రియ ప్రియాని బట్టి ఆనందము సంసూచితమవుతుంది ఆనంద అంశంలో విజ్ఞానాత్మ పరమాత్మ కంటే భిన్నుడు కానే కాడు అభయ్యే ఈ అంశంలో అని చాలా కండిషనల్గా ఇష్యూ వైజ్ మేము కలిసి పనిచేస్తూ ఉంటాం చూడండి వీళ్ళు ఈ రాజకీయ నాయకులు ఇష్యూ ఉంటారు ఆ ఈ ఇష్యూ పాయింట్ దగ్గర మేము ఆ ప్రతిజ్ఞ సిద్ధించిన కొరకు మేము ఆ భేదాన్ని స్వీకరిస్తున్నాము అని ఆశ్మరక్ష ఆచార్యులు ఆయన అభిప్రాయం దీని మీద ఔదులోని ఆచార్యుడు ఉన్నాడు ఈ ఔదులోని ఆచార్యుడు కూడా భేదాభేదవాది కాదు కేవల భేదవాది ఔదులో భేదమే సత్యం అయితే మరి ఆశ్మరక్ష్యుడికి రామానుజులకి తేడా ఏముంది ఇప్పుడు ఆశ్మరక్షులు భేదాభేదవాది రామానుజులు భేదాభేదవాది కొంత కొంత ఇటు డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ మొత్తం మీద ఫండమెంటల్గా భేదాభేదవాదులే కదా ఆయనకి దీనికి తేడా ఏమిటి ఆశ్మరుక్షుడికి డాక్టరీన్ వాడు డాక్టరీన్ డపి ఉండదు సిద్ధాంతమే ఉంటుంది దాని చుట్టూ ఈ సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ రెలిజియన్ ఉండదు వేరే రామానుజుల దగ్గరకు వచ్చేప్పటికీ ఆ గొప్ప ఆచార్యులైనా కానీ డాక్టర్ని చాలా వీక్గా ఉంటుంది సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ రెలిజియన్ చాలా బలంగా పెద్దదిగా ఉంటుంది అసలు మీకు సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ రిలిజియన్ వచ్చేసిన తర్వాత డాక్టర్ని దాని అడుగులు పడిపోయి అసలు ఉందా లేదా అన్నట్టుగా ఉంటుంది ఇంకైతేనే మీరు మఠానికి వెళ్తే మీకు అక్కడ టెంపుల్ యాక్టివిటీ చాలా బ బలంగా ఉంటుంది ఎవరో డాక్టర్ని కూడా ఉంటాడో పండితుడు ఎక్కడో మోలుగుచుందా పుష్పం చూసుకుంటూ ఉంటాడు ఎవరో మీలాంటి పుట్టిగాడో నా లాంటి పుట్టిగాడో వెళ్ళి ఫలానా శాస్త్రీయాలు ఎక్కడంటే ఆ మోలు ఉన్నాడు పోవాలంటే అక్కడికి వెళ్ళి ఆయన దండం పెట్టే రెండు మాటలు చెప్పొస్తారు అంటే ఆయన డాక్టర్ని పట్టుకుని వెళ్ళడిగాలి బయటికి పంపించకుండా ఆశ్రమంలో పెట్టుకుని ఆయన దగ్గర కొంత సత్కారం చేస్తూ ఉంటారంటే అర్థం ఇంకా డాక్టరీని అట్టపెట్టారని అర్థం అది ఒక్కటి మినహాయించేస్తే మిగతాంతా సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ రిలిజియన్నే ఉంటుంది సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ రిలిజియన్ అంటే ఇంకా రామానుజులు అయి అయితే అసలు ఎంత బలంగా ఉంటుందో మీకు చెప్పను అక్కడ కాబట్టి ఆశమరక్షలకి రామానుజులకి తేడా ఏమిటంటే డాక్టర్లో సమానంగా ఉన్న ఈ సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ రిలిజియన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆశ్వరక్షుడికి అవే ఉండదు పాపం ఆయన ఏదో మూల కూర్చొని ఆయన సిద్ధాంతం ఏదో నాలుగు మాటలు రాసుకుని కాయితం మీద పెట్టేసి ఆ తాడపత్ర గ్రంథాల మీద తపస్సు చేసుకుని ఆయన దేహ ఛాలెంజ్ చేశారు అలా అనిపిస్తుంది హిస్టరీ evolutionary process. He doesn't cleave footprints. Ah, footprints, it is a, a weakness and it is also a strength taken like that. You don't have to do anything. You don't have to do anything. You don't have to do a footprint. You don't have to do anything. You don't have to do anything. ఈ దేవాలయం పెట్టేప్పుడు మహోత్సాహంగా పెడతారు తర్వాత పెద్ద తలపొడుతుంది వేరవుతుంది దాన్ని మీరు నిర్వహించలేరు దెబ్బలాట్లు కొట్టేసుకోవడాలు తిట్టేసుకోవడాలు మీ వల్ల వెళ్ళండి దాన్ని నిర్వహణ అప్పుడు మీరేం చేస్తారంటే ఓ మఠాధిపతి దగ్గరికి వెళ్తారు అయ్యా ఈ దేవాలయం మీరు తీసుకోండి అని అంటే ఆయన మఠాధిపతులు వాళ్ళు సిద్ధంగా రెడీగా వెయిటింగ్ ఫర్ అబ్జర్వింగ్ ఆల్ చేస్తే తక్కువ నా దేవాలయం ఆయన అబ్జర్వ్ చేసేసుకుని వెంటనే తన ముద్ర వేసేస్తారు అక్కడ ముద్ర అంటే ఏమిటి షీ ఫలానా ఫలానా మఠ పరిపాల్యమాన దేవాలయము ఆ మఠం వాళ్ళ చేత పరిపాలింపబడే దేవాలయంలో బోర్డు మార్చేస్తారు లోపల లెటర్ హెడ్లు మార్చేస్తారు దేవుడు పూజలు చేయ ఉంటాయి మఠం ముద్ర వేసేస్తారు అలా వేసి అనుకుంటారంటే మా మఠం చాలా గొప్పది మేము జగద్గురులో మేము దేవాలయాలని పరిపాలిస్తున్నాము అనుకుంటాం ఆ జగత్తికి ఈ దేవాలయాలకి ఎన్ని సంబంధమే లేదు రూపాయలు ఉన్న యాప్ సంబంధం కూడా ఉండదు అదంతా డాక్టర్ ఇదంతా డాగ్మాటిక్గా పోతూ ఉంటుంది సంబంధమే ఉండదు అయినా కూడా అంతా కలగాప్రం చేస్తూ నడిపించేస్తూ ఉంటారు సో ఫుట్ ప్రింట్స్ ఉండాలి నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా ఫుట్ ప్రింట్ ఉండాలి ఇది కొంచెం వేదాంతం బాగా అర్థం చేసుకున్న వాళ్ళకి స్పష్టంగా తెలిసింది ఏమిటంటే ఈ నా ఫుట్ ప్రింట్ ఉండాలి నా మార్క్ అక్కడ వదిలిపెట్టాలి అనేది అది స్ట్రెంగ్త్ కాదు అది వీక్నెస్ అది జ్ఞానము కాదు అజ్ఞానము మహాత్ములు ఎలా ఉంటారంటే ఆకాశంలో పక్షులతో పోల్చారు యథాఖే విహంగా అహనంగా విహంగా మన పక్షులు అలా వెళ్తాయి విన్నప్పుడు మనిషి ఇసుకలో నడిస్తే ఫుట్ ప్రింట్స్ మిగులుతాయి పక్షులు ఏం ఫుట్ ప్రింట్స్ ఉంటాయి అవి ఫుట్తోటే నడుస్తాయి ఫుట్ ప్రింట్స్ ఏమి ఉండవు మహాత్ములు అలా ఉంటారు నో ఫుట్ ప్రింట్స్ మీరు బాంబే వెళ్తే నిసర్గద మహారాజ్ ప్లేస్ వెతికి పట్టుకోవాలి నాకు గంట పట్టి మీరు వెతకడానికి నిసర్గద మహారాజ్ గంట పట్టి మీరు వెతకడానికి అడ్రస్ పట్టుకుని వెళ్ళాలి యునో వై బికాజ్ హీ డిడ్ నాట్ లీవ్ ఎనీ ఫుట్ ప్రింట్స్ ఆయన ఉండగా ఆయన అడిగారు దేవాలయం కడతాము అక్కడ శివుణ్ణి పెడతాము మీ ఫోటో కూడా ఉంటుంది మీ పేరు మీద ఉంటుంది నిసర్గేశ్వరుడు ఏదో పెడతాము అంటే ఆయన చూడండి నేను నేను ఈ పనులన్నీ మీరు చేయొద్దు నేను చచ్చిపోయిన తర్వాత నేను ఆపడానికి ఉన్నాను కాబట్టి మీరు ఎలా గుచ్చేస్తారని చెప్పాడు ఐ వి నాట్ బి దేప్ టు స్టాప్ ఇట్ దర్ ఫార్ విల్ డూ ఇట్ ఎనీవే అని ఆయన ఆయన పోయారు ఆ తర్వాత ఎవరో పెట్టారు ప్రోఫెసింగ్ తర్వాత కొడుకున్న వాళ్ళనే ఆయన డిగ్రీకి రాని వాళ్ళు వాళ్ళు రాలేదు ఏమీ లేదుగా ఏమైనా ఉంటే వాళ్ళు రావడానికి ఏమీ లేదు అయాం దట్ తప్ప ఇంకేమీ లేదు ఓ పుస్తకం కూడా ఆయన ఉండగా రాలేదు ఒక కాపీ కూడా లేదు పుస్తకం మీద పది రూపాయల ఆదాయం కూడా లేదా అయాం దట్ ఈజ్ ఏ క్లాసిక్ వరల్డ్ క్లాసిక్ అద్వైత క్లాసిక్ అంట దానికి ఇండియాలో రైట్స్ చేతనా వాళ్ళకు ఉన్నాయి అమెరికాలో రైట్స్ ఎకాటన్ ట్రస్ట్ వాళ్ళకు ఉన్నాయి ఈ చేతనా ట్రస్ట్ వాళ్ళు ఆ కాటన్ ట్రస్ట్ వాళ్ళు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించారు ఆ పుష్కం ఆయన అయితే ఒక్క రూపాయి కూడా అసలు ఆ పుష్పం ఒకటి ఉందని కూడా తెలియజేయండి నో ఫుట్ ప్రింట్ సర్ లెఫ్ట్ అంత మహాత్మ అస్తూ సో ఎనీవే ఈ విధంగా భేద భేదవాదాన్ని ఆశ్మవృక్షాచార్యుడు పెడతాడు ఇక ఔరులోమి భేదవాదమే భేదము అంటే హండ్రెడ్ పర్సెంట్ భేదాన్ని ఎవడు ఒప్పుకోరండి ఔరులోమి కూడా నిజానికి భేదవాదం అని మనం అంటాం కానీ కొంచెం మీరు చూస్తే రామానుజులు అవుడులోమికి దగ్గరగా వస్తారు ఔరులోమి ఏమంటాడంటే విజ్ఞానాత్మ భిన్నుడే ప్రస్తుతానికి ప్రస్తుతానికి భిన్నులే కానీ భవిష్యత్తులో వీరు పుణ్యము పూజలు ఇవి చేస్తే జపము తపస్సు బాగా చేస్తే దేవుళ్ళు కలిసిపోతాడు ప్రస్తుతానికి భిన్నులే నది ప్రస్తుతానికి గంగా నది కాదు సముద్రంలో కలిసిపోతున్నప్పుడు గంగా పేరు ఉండదు కలిసిపోయినప్పుడు ఉండదు ప్రస్తుతం ఉంటుంది అని అలాంటి భేదభేదం అది కానీ ఈయన భేదవాదనే అంటారు ఎందుకని ప్రస్తుత వర్తమానంలో ఏమిటి వర్తమానంలో భేదం కావున ఈ భవిష్యత్తును పట్టుకు తీసే సిద్ధాంతం ఏం పెడతారు మీరు భవిష్యత్తుకి సిద్ధాంతం ఏమిటండి భవిష్యత్తుకి సిద్ధాంతం ఉండదు ఎందుకు తెలిసిన ఈ ఈ వేదాంతలందరికీ వీళ్ళందరికీ స్పష్టంగా తెలిసిన విషయము భవిష్యత్తు మిథ్య ఏదో భవిష్యత్ వర్తమానంలో ఏమిటి చెప్పుడు వర్తమానంలో భేదమే మరి అభేదం మాదేవి భవిష్యత్తులో అభేదం ఆ భవిష్యత్తు కూడా వర్తమానమే అవుతుంది అప్పుడు అభేదం అభేదం క్రియేట్ అవుతుంది అభేదం సృష్టింపబడుతుంది సాధ్యమవుతుంది చూద్దాం ఉత్క్రమిష్యత ఏమం భావాడు గంగ ఇప్పుడు గంగ ప్రవహిస్తా ఇదేమిటిది గంగ కాదయ్యా సముద్రం కదా సముద్రం నుంచి పుట్టింది సముద్రం చేతన నిర్వహింపబడుతోంది సముద్రంలోనే కలిసిపోతుంది సముద్రం కదా అంటే సముద్రం ఏడా ఏం మాట్లాడతావు నువ్వు ఇక్కడి నుంచి రైలు ఎక్కి హుబ్లీ వెళ్ళు అక్కడ సముద్రం అవబోతుంది ఇక్కడ గంగయ్యే హుబ్లీ వెళ్తే సముద్రం అవుతుంది అంటే దేశభేదం వారాణసులో గంగా హుబ్లీ హుబ్లియా హుబ్లియా హుబ్లీ హుబ్లీలో ఉత్క్రమిష్యతే ఏవం భావ ఈ పరిచ్ఛిన్న భావం నుండి ఈ గంగ పైకి లేచి సముద్రంలో కలిసిపోతుంది ఇట్ విల్ రైజ్ అ బౌండీస్ పరీక్షగా అండ్ విల్ బికమ్ ఓషన్ లేటర్ నాట్ నౌ నౌ ఇట్ ఈస్ గంగా అలాగే ఆత్మ వారే ద్రష్టవ్యహ అన్నప్పుడు ఈ విజ్ఞానాత్మ అది పరమాత్మ కాబోతున్నాడు ఆ కాబోయే పరమాత్మని గురించి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి పరమాత్మయే పరమాత్మను అందరూ అంగీకరిస్తారు కానీ అంగీకరించే పద్ధతి ఇద నేను ఆ సూత్రాన్ని బట్టి అందమాత్రం చెప్పాను శంకర్లు వివరిస్తాను విజ్ఞానాత్మన మనోబుద్ధి సంఘాతోపాధి సంపర్కాశీభూత జ్ఞానధ్యానాది సాధనానుష్ఠానాత్ సంప్రసన్న దేహాదిఘాతా ఉత్రిష్య పరమాత్మపత్తే అభేదేన ఉపక్రమణులోచార్య మే ఔదులోమిని ఆచార్యులు ఆయన అభిప్రాయం చెప్పారు కర్ర విరగదు పావు చావదు విజ్ఞానాత్మకి పరమాత్మకి భేదమా అభేదమా అంటే ఆయన ఆ విషయం తర్వాత చెప్తాను ముందు విను నువ్వు ప్రస్తుతానికి విజ్ఞానాత్మ ఉన్నాడే వీడు కలుషితుడు కలుషితం అయిపోయి ఉన్నాడు ఎందుకని దేహమే నేను అనుకుంటాడు ఇంకా కలుషితం కాక మరేమవుతాడు ఇంద్రియాలన్నీ నేనే అంటాడు మనస్సు నేనే అంటాడు బుద్ధి విజ్ఞానము నేనే అంటాడు అంటే కర్త నేనే అంటాడు భోక్త కూడా నేనే అంటాడు వీటి అందించే సముదాయము నేనంటాడు నేను సముదాయం ఎలా అవుతాను నేను సింగిల్ కదా అనే జ్ఞానం వాడికి ఉండదు వాడు కలుషితుడైపోయి ఉన్నాడు యథార్థంగా కలుషిత్తుడై ఉన్నాడు రియల్లీ కలుషితుడై ఉన్నాడు ఇప్పుడు వీడేం చేయాలి తెలుసుకోవాలి జ్ఞానం తెలుసుకున్న దాన్ని నిజిధ్యాసనం చేయాలి ధ్యానం చేయాలి ఇంకా ఇలాంటివి కొన్ని చేయాలి ఈ సాధనలన్నీ అనుష్ఠిస్తే సంప్రసన్నుడవుతాడు మురికి నీరుని మీరేం చేస్తారు నీటిని తీసుకొచ్చి వడగడతారు ముందు కాల్చుతారు కాచి వడగడ పూలు చేసి వడగడతారు అలా వడగడుతుంటే పైన పోసి నీళ్ళు ఎలా ఉంటాయి మురిగ్గా ఉంటాయి కిందకొచ్చే నీళ్ళు ఏమవుతాయి ఎల్లగా క్లియర్గా ఉంటాయి దాన్ని సంప్రసన్నం అవుతా అంటారు ఉంటే అదే ప్రసాదము ఉంటే కాదు ప్రసాదము మాట వినగానే లడ్డు గుర్తుకొస్తుంది ఎవరికి తిరుపతి భక్తులు ఇక్కడ మీరు అలా గుర్తురాకూడదు ప్రసాదము అనే ఏం గుర్తు రావాలి నీళ్లు గుర్తు రావాలి నీళ్ళు వాటర్ గుర్తు రావాలి ఓకే ఎందుకంటే ప్రసన్నమైనది హృదయము ఎలాగా ప్రసన్నమైన నీరు వలె